తిస్మృతిపురాణామాలయవత్పాదశంకరంకరక్య జేతుమ్మ మనోరాజ్య నిర్వికల్పసమాధి సుసంపాదక్రమాకల్పసమాధి ఇక్కడ టాపిక్ ఏమంటే ఈశ్వర సృష్టి జీవ సృష్టి రెండు రకములు ఈశ్వర సృష్టి బంధించదు అది మన మోక్షానికి దర్దు కాదు ఆ పరమేశ్వరుడే పంచభూతముల రూపంగా ప్రకటమై ఉన్నాడు కానీ ఈశ్వర సృష్టి అంటారు వేదాంతంలో ఈశ్వరుడు ఈశ్వరుడు ఒక కాదు పెర్సన్ అంటే ఒక చోట కూర్చొని జగత్నందరూ సృష్టిస్తాడు ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు దీన్ని నడిపిస్తూ ఉంటాడు రిమోట్ కంట్రోల్ మెకానిజంతో అలా ఒప్పుకోరు యథాంతల్లో అలా ఒప్పుకోరు అలాగే మీకు పురాణంలో అక్కడక్కడ సృష్టి ప్రక్రియ కనపడుతుంది తర్వాత మీకు అబ్రహామిక్ ఫైట్స్లో కూడా సృష్టిని ఆ విధంగానే బుక్ ఆఫ్ జెనెసిస్ అని ఇత్య సందర్భాల్లో అలా వర్ణిస్తారు అంటే వాస్తవంలో ఇక్కడ ఈశ్వరుడు తానే జగద్ూపంగా ప్రకటన అంటే కుమ్మరివాడే కొండల రూపంగా ప్రకటన అయినట్లు సంథింగ్ లైక్ దాట్ అది ఎలా సంభవమని మీరు అడగద్దు సంభవమే దానికి దృష్టాంతం శాలిగూడు శాలిపురుగు దృష్టాంతం చెప్తారు శాలిగూడుగా శాలిపురుగు తనకు తానే ప్రకటమవుతూ ఉంటుంది యథోగ్నభి సృజతే గృహతే చాలిపురుగే తనకు తానుగా ప్రకటం చెప్పాడు యథా పురుషాత్ కేశలోమాని అని కూడా కృష్ణాంతం చెప్పారు ఇప్పుడు మీరు కేశములను సృష్టిస్తున్నారు మీరు కేశములను సృష్టిస్తున్నారు కదా జుత్తును సృష్టిస్తున్నారు కదా ఏ మెటీరియల్ అక్కడి నుంచి వచ్చింది మీరే మెటీరియలు మీరు సృష్టించే కేశములకు మెటీరియల్ మీరే అలాగే కాబట్టి ఆ భగవానుడు తానే స్వయముగా ఈ జగత్ రూపముగా అంటే ఒక భగవానుడు అనేకముగా ప్రకటన అయ్యాడు ఏమిటా అనేకము హృధజ్ గతజోవాయు ఆకాశములు అది ద్వైతం ఆ ద్వైతం ఎవరిని బంధించదు దాంట్లో బంధించేందుకు ఏమున్నాయి అక్కడ కూడా మీరు నామరూపములు మిథ్యాని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ మాట అంతా మనం చూసాం ఇంకా జీవ సృష్టి జీవద్వైతము లేక జీవ సృష్టి ఈ జీవ సృష్టిలో కూడా శాస్త్రీయమైన ద్వైతము అశాస్త్రీయమైన ద్వైతములు రెండు రకములు ఈ దీన్ని విద్యార్థి స్వామి కోసం చాలా జాగ్రత్తగా ఆయన ఒక ప్రణాళికను పెట్టి దాన్ని మన ముందు ప్రజెంట్ చేశాం ఇది ఆయనకి యునిక్ అది స్వామి స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులకి ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి సాధనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది విచారం ఇక్కడ సాధన అంటే విచారమే ఇక్కడ సాధన అంటే పూజలు అవి ఏముండవు కేవలము విచారమే ఉంటుంది భాగవతంలోనూ అక్కడ క్రియాయోగమును చెప్పుము అని ఉద్ధవుడు అడుగుతాడు అయితే శ్రీకృష్ణుడు క్రియాయోగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు అక్కడ విచారమే ఉండదు అంతా కర్మే ఉంటుంది ఆ కర్మ త్రివిధము ఇలాగ వేదోక్త కర్మలు పురాణార్థం చేత చెప్పబడినా లేకపోతే స్మృతి విహితములైన కర్మలు మిశ్రమము అంటే కొంతవేదం కొంత స్మృతి తరపిన మిశ్రమ కర్మలు అని ఇలాగ అని అక్కడంతా కర్మే ఉంటుంది ఇక్కడ విచారణ అనే ఉండదు చేసేదేదో ఉంటుంది అక్కడ జనులు కూడా అటువంటి దానికే అలవాటు పడుతుంటారు కానీ ఇక్కడ ఇక్కడ సాధన అంటే చేసేదేమి ఉండదు ఇక్కడ ఇక్కడ సాధన అంటే విచారం చేయబో ఇక్కడ సాధన మీరు మీ జీవితం అనే చదవడం ప్రారంభించాలి మీ మనస్సు యొక్క కదలికలను కదలికమిటి అది ఎలా పరుగులు తీస్తూ ఉంటుంది కదలిక ఏం కాదు యొక్క పరుగులను మీరు అర్థం చేసుకోవాలి మీరు మనస్సు యొక్క పరుగులను అర్థం చేసుకుంటూ ఉంటే ఆ మనస్సు పరుగులు తీయడం మానేసి వేగంగా నడవడం ప్రారంభిస్తుంది ఇంకా అర్థం చేసుకుంటే తాపీగా నడవడం ప్రారంభిస్తుంది అదాని దానివల్ల మనస్సు యొక్క వేగము తగ్గి కొలిది మీకు సంసారం యొక్క బరువు తగ్గిపోతూ ఉంటుంది తర్వాత మీలో ఆ ఏకాగ్రత అభివృద్ధికి వస్తుంది మనస్సు ఒకే పర్యాయంలో కొద్ది సమయంలో ఎక్కువ సంకల్పాలను చేయటము అది మనస్సుక ఆరోగ్యానికి మంచిది కాదు అది అనారోగ్యం ఒక రకంగా ఈ అనారోగ్యాలు మీరు ఎప్పుడైనా చూసారా ఈ అల్జైబర్స్ అలాగే అలాంటి డిసీజెస్ కొన్ని ఉంటాయి పార్కింగ్స్ కొన్ని అనారోగ్యం అనే అనారోగ్యం మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది మీరు చూసే ఉంటారు ఇప్పుడు చేయడం ఏదైనా పని చేయాల్సి వస్తే చేయ కదలాలి ఇప్పుడు మాట్లాడేప్పుడు నాకు చేయ కదులుతోంది చూడండి అలా ఏమి కదలకుండగా నేను మామూలుగా కూర్చోలో కూర్చుని ఉండగా రెండు వేల కదులుతో అనుకున్నాను అవుతుంది డిసీజ్ అవుతుంది డిసీజ్ ఈ పార్కింగ్ సెన్స్ డిసీజ్లో కొంత ఎక్స్ట్రా ఇంకా చాలా ప్రొనౌన్స్డ్గా కొన్ని ఉంటాయి అలా ఊలిపోతూ ఉంటారు మీరు గమనించారా వాళ్ళు ఎంత క్లేశాన్ని అనుభవిస్తారో మీరు ఊహ కూడా చేయలేరు ఆపలేడు అప్పుడు అలా ఊడిపోతూ ఉంటాడు ఒకసారి జర్మనీ వెళ్ళి నేను మ్యూనిక్లో ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ ఈ కాన్ఫరెన్స్లో ఒక ఆయన ఇలాగ ఊడిపోతూ ఉంటాడు ఆయన కాన్ఫరెన్స్లో భాగం చాలా మంచి వాడు బాగా చదువుకున్నవాళ్ళు కానీ ఆ పార్కింగ్సన్స్ వచ్చి హిట్ చేస్తే ఇంకా వాళ్ళు ఆపలే అది ఎంత అనారోగ్యమో మన మనస్సు కూడా అలాగే ఉంటుంది మన మనస్సు కూడా అలాగే ఊగిపోతాం అలా ఊగిపోవడం అంటే హైలీ యాక్టివ్గా ఉంటుంది అదే మనకున్నటువంటి అనారోగ్యం మనకున్న సంసార దుఃఖం అలా ఊహ ఊహలు చేసుకుంటూ పోతూ ఉంటుంది మనస్సు హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అంటే హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ని సైకి సైకాలజీలో ఒక వ్యాధిగా వర్ణించిన మైండ్ అదే పనిగా యాక్టివ్గా ఉండడము అది ఒక వ్యాధి మీకు అంటే మీకు కొంచెం నాలుగు సార్లు విన్న మీదట ఏదో చేతస్థం అనిపిస్తుందేమో మీరు మోటార్ సైకిల్ నడుపుతో లేకపోతే కారు నడుపుతో సెల్ ఫోన్ మాట్లాడుతున్నారంటే మీలో ఆ వ్యాధి యొక్క లక్షణాలు అనుకూలించేయనర్థం మీకు ఆ సంసారం మిమ్మల్ని టేకోవర్ చేసిందని అర్థం అంటే ఏంటి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి లోపల యు కెనాట్ వెయిట్ యు హావ్ టు రెస్పాండ్ ఇమిడియెట్లీ ఆ సమయ జీవిత సమస్యల ఆ పేరుకి పోతున్నాయనమాట మీరు వెంట వెంటనే వాటికి రెస్పాన్సెస్ ఇవ్వకపోతే యు ఆర్ యు ఆర్ వర్కడ మీరు యాంగ్షియస్ అయిపోతారు అప్పుడు ఇంటికి వెళ్ళేలోకి గేర్ වෙන షాలో అయిపోతుంది ఈ లోపలోనే మనం మాట్లాడేశాలి దట్ ఇస్ ది కైండ్ ఆఫ్ యాంగ్షర్ యాంగ्जయిటీ మీకు అదే దాని పేరు యాంగ్జైటీ దానిపై ఇంకో పేరు ఉంది ఇన్సెక్యూరిటీ యాంగ్జైటీని యూరోసిస్ ఇన్సెక్యూరిటీ సో హైపర్ యాక్టివిటీ అటెన్షన్ డెఫిషియన్సీ సిల్డ్రోమ్ మైండ్ హైపర్ అయిపోతే అటెన్షన్ తగ్గిపోతుంది మైండ్ యొక్క పనిచేసి తీరు బాగా వేగం పెరిగే ఏకాగ్రత యొక్క విలువ దాని స్థాయి తగ్గిపోతుంది కాబట్టి మీ మనస్సు పిచ్చెత్తిన కోతి వల ఆడిపో అలా పరుగులు తీస్తూ ఉంటుంది అది ఒక వ్యాధి కాబట్టి ఆ సంకల్పాలు అలాగ సంసారాన్ని నిరంతరము మనం సంకల్పిస్తూ ఉంటాం దీన్ని మనం దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలనకి తీసుకురావాలి అసలు వేదాంత అధ్యయనం అంటే అదే సాధారణంగా వేదాంత అధ్యయనం ఎలా ఉంటుందంటే ఒక రిచువల్ కింద మనం కొనసాగిస్తూ ఉంటాం ఒక తంతుగా సో ఏదో ఆత్మస్వరూపానికి సంబంధించి మనస్సుకి సంబంధించి ఆయన ఎవడో అసలు ఇలాంటివి చెప్పి వాళ్ళు ఎవరూ ఉండరు ఎవరూ చెప్పగల దాన్ని ఎవరు కొద్దిమంది ఇక్కడ అక్కడ చాలా రుదుగా ఉంటారు అప్పుడు అటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన అని దాని మీద ఒక వాల్యూ దానికి ఒక విలువ మనకి తెలుసు కనుక మనం ఏం చేస్తాం వాటిని శ్రవణం చేసి పఠ పఠన పఠనాల్లో మనం చేస్తూ ఉంటాం దీన్ని ఒక తంతుగా మనం మార్చేస్తాం దీనికి శ్రవణాన్ని ఒక తంతుగా మనం మారుస్తూ ఉంటాం మనము శ్రవణం ఎలా చేయాలో మనకి తెలియదని నా అభిప్రాయం ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా ఆ దృష్టాంతాన్ని మీరు మనస్సులో పెట్టుకుని చూడండి మీరు ఆ విధంగా శ్రవణం చేయగలుగుతున్నారా అన్నది మీరు ఆలోచించాల్సి ఉంటుంది మీరంటే అందరూ చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు ఏది అప్లై అవుతుందో నాకు కూడా అది మనందరం కూడా ఆలోచించాల్సి ఉంటుంది అది ఎలాగంటే ఇప్పుడు చిన్న పిల్లలకి మీరు కథ చెప్పినప్పుడు అంటే మీరు చాలా అందంగా ఆ పిల్లవాడి యొక్క ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మీరు కథ చెప్తున్నట్లయితే ఆ పిల్లవాడు ఆ కథని పిల్లవాడు కానీ పిల్ల కానీ చిన్న చాలా శ్రద్ధగా ఉంటారు కథ అబ్బాయిని కూడా ఆడపిల్లలంతా కాకపోయినా వాళ్ళు కూడా శ్రద్ధగానే ఉంటారు అంటే నాలుగైదేళ్ళు ఐదారేళ్ల వయస్సులో ఉన్న పిల్లవాడికి అయితే అమ్మాయికి మీరు ఊళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఉత్సాహము ఎంత ఎన్థూసియాజం ఉంటుందో అసలు మీరు ఊహ చేయండి తర్వాత వాళ్ళు ఒక అపూర్వమైన ఉత్సాహంతో తర్వాత ఒక ఇంటెన్స్ ఎనర్జీతోటి వాళ్ళ కథని వింటూ ఉంటారు ఇంటెన్స్ ఎనర్జీతోటి వింటారు అది శ్రవణం అంటే ఆ పిల్లలు కొంచెం జరిగి పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ ది లూజ్ ద టాక్ ఆఫ్ శ్రవణం వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు ఆధునిక కాలంలో పిల్లలు అసలు శ్రవణాన్ని వాళ్ళకి అసలు అవకాశమే లేదు వాళ్ళు ఎవరు చెప్పినారు లేనాలి వాళ్ళే ఇప్పుడు నేను వేళ ఫ్లైట్లో వచ్చాను దీంతో ఉంటే ఆ ముందు సీట్లో ఇద్దరు పిల్లలు సిబ్లింగ్స్ అంటారు అంటే అబ్బాయి అమ్మాయి ఈ అబ్బాయి చేతిలో ఐప్యాడ్ వాడు వన్ అండ్ హాఫ్ అవర్స్ ఫ్లైట్ ఆ ఫ్లైట్ అంతా కూడా ఏర్పాటు పెట్టుకుని వాడు ఈజ్ లుకింగ్ లైట్ మనం నిలబడతాం కదా నిలబడినప్పుడు యూ వెయిట్ దే కొంత టైం పడుతుంది విమానం దిగడానికి కొంత టైం పడుతుంది ఈ లోపల వాడు అక్కడ పిల్లవాడు వాడిద్దరం దాంట్లో కారు రేస్ వస్తుంది దే ఆర్ వాచింగ్ డ్రెస్సింగ్ అండ్ వాచింగ్ దట్ ఈజ్ నాట్ దే ఆర్ డూయింగ్ వయసు చూస్తే ఆ రైళ్ళు ఏళ్ళు ఉంటాయి అటువంటి పిల్లవాడిని కూర్చోబెట్టి నేను నేను నీకు మాట చెప్తాను విను అని మీరు కూర్చోబెట్టారనుకోండి వాడు ఏమిటో గమ్ము చెప్పనుకోండి నేను బయటకు పోవాలనుకోండి అంటే ఏమిటి వాడికి వినేటువంటి ఎనర్జీ లేట్ అసలు జస్ట్ లాస్ట్ దట్ దట్ క్వాలిటీ ఆఫ్ లిజింగ్ ఆ శ్రవణము ఆ గుణమే ఆ లేదు సో దే ఫర్గాట్ దట్ దే జస్ట్ డోంట్ హ్యాబ్ ఇట్ నేను ఇంకే నీకు ఆపోజిట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను పాజిటివ్ ఎగ్జాంపుల్లో ఆ పిల్ల మనం చెప్పే కథని ఎంత ఎనర్జీ ఉంటుంది ఆ పిల్ల వినడంలో ఆ టైంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఏడు చేస్తారు డిస్టర్బ్ చేయాలి డైరీ డిస్టర్బ్ చేయాలి డైరీ డోంట్ డిస్టర్బ్ అండ్ అంత ఎనర్జీతో వింటారు అది శ్రవణం క్రమంగా ఏమవుతుందంటే మనం కొంచెం వయసు వచ్చేప్పటికీ ఆ శ్రవణం అనేటువంటి కళను మనం కోల్పోతాం ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు భర్త భార్య చెప్పిన మాటని ఎంత ఇంటెన్సిటీ తోటి వింటున్నాడు అసలు ఇంటెన్సిటీ ఉండదు ఎప్పుడు చెప్పే మాటలేట దీంట్లో ఇంటెన్సిటీ ఉండదు అలాగే భర్త చెప్పే మాటను భార్య ఆ శ్రవణం అనేది ఉండదు అసలు భర్త భార్య మధ్యన కూడా భర్త చెప్పే మాటను భార్య కానీ భార్య చెప్పే మాటను భర్త కానీ శ్రవణమే చేయరు ఇంటే పైకైనా వింటారు తప్ప ఇంకా చెప్తుండగానే నెగిటివ్గా మాట్లాడతారు చెప్తుండగానే సో ఈరోజు నాకు కొంచెం కడుపులో మంటగా ఉంది సో కొంచెం కారణం తక్కువ అని మీరు అనబోతుండగానే అలా ఎలా అడుగుతుందండి అలా మీకోసం వేరే చేయడము వాళ్ళ కోసం ఇంకోలాగా ఇన్ని రకాలు చేయడం అవలం కాదండి కానీ ముందే ముందే ఇంకా అసలు మీరు మాట పూర్తి కాకముందే నెగిటివ్ అంటే అర్థం ఏంటి ఎద్రివాడు చెప్పేదాన్ని వినేటువంటి ఆ క్యారెక్టర్ ఆ లక్షణం పోయిందంటే లేదు ఏమన్నా ఒకప్పుడు ఉందేమో తెలియదు కానీ కలిసి కాపరేట్ చేయడంలో ఒక నెల రెండు నెలలు అయినప్పటికీ మొనాట లైఫ్ స్టైల్లో పడిపోయి అసలు ఒకళ్ళు చెప్పిన మాట ఇంకొకళ్ళు వినడం అనేది ఉండదు వింటారు ఊరికే సూపర్ఫిషియల్గా వింటారు తప్ప ఆ ఎనర్జీ ఉండదు అలా వింటారా పిల్లలు కథని వింటున్నట్టుగా వింటారా వింటాం దాంతో రిలేషన్షిప్ కూడా చాలా మునా సమస్య తయారవుతుంది సో అలాగే వేదాంత క్లాస్ చూడంటే ఎప్పుడు ఉంది క్లాసెగా అందులో ఫలానా వాడు ఏం చెప్తాడో మీకు ముందే తెలుస్తుంది మేము ఎంఎస్సీ జరిగే రోజుల్లో సీనియర్ విద్యార్థులు అరే ఈవేళ ఫిజికల్ కెమిస్ట్రీ క్లాస్లో ఏమవుతుంది రా అంటే టైం టిక్చర్ ఈవేళ క్లాస్లో ఆయన ఆ చెప్తాడు అని వీళ్ళు చెప్పేవాడు వీళ్ళు ఏదో జోక్ చేస్తున్నారు లేదంటే మీరు క్లాసికెళ్తే సరిగ్గా జోక్ చేసిన వాళ్ళు అంటే ముందే వాళ్ళకి తెలుసు ఏ జోక్ చెప్తాను అలాగే మీకు కూడా వేదాంత ఏం చెప్పబోతోందో మీకు ముందే తెలుసు మొదలుగా రొటీన్గా వింటూ ఉంటారు దట్ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ ఎన్థూసియాసం అండ్ దట్ ఇంటెన్స్ ఎనర్జీ ఉండదు అంటే మీరు ఇంటెన్స్ ఎనర్జీ అంటే అలా నా అభిప్రాయం ఆ ఇంటెన్సిటీ ఉండదు అమృద రోజు ఉంటూ ఉంటారు ఏదో ఒకేపం సత్సంగం సత్కాలక్షేపం సత్సంగం అన్న సత్కాలక్షేపం బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ మీరు కనుక ఇంటెన్సిటీ తోటి కనుక శ్రవణం చేసినట్లయితే మీకు ఈ పాయింట్ వెంటనే అర్థమైపో మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టింది ఈ ఇరవై నిమిషాల్లో కూడా మీరు రెండు మూడు సార్లు సెల్ ఫోన్ మాట్లాడాల్సి అన్నట్లయితే దేర్ ఆర్ ఎమర్జెన్సీస్ లైక్ ఒక ఒక ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను కోయంబత్తూరు వెళ్ళొచ్చాను అలాంటి ఎమర్జెన్సీస్ మీకు రోజుకి నాలుగైదు ఎమర్జెన్సీస్ అరగంటలో నాలుగు ఎమర్జెన్సీస్ మీకు ఉన్నదైనా ఉండాలి లేకపోయినట్లయితే మీరు బాగా సంసారంలో పడిపోయి ఉన్నారనైనా అనుకోవాలి ఏమనుకోవాలి ఎమర్జెన్సీలు అనుకోవాలా సంసారం అనుకోవాలన్నా సంసారంలోనే అనుకోవాలి అంటే అన్ని సంకల్పాలని అలాగా గుట్టలు గుట్టల అలా సంకల్పాలని చేస్తూ మాట్లాడటం సంకల్పమే కదా సంకల్పం లేకుండా ఎలా మాట్లాడతారు అలా గుట్టలు గుట్టలుగా సంకల్పాలని చేస్తూ ఉండకపోతే మీరు మీకు సంసారం మీ నుంచి డిమాండ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట ఉదాహరణకి నేను ఇందాక రాగానే మా మిత్రుల్ని అడిగాను కానీ ఇంటర్నెట్ కావాలి కానీ అందుకని ఇంటర్నెట్ ఇప్పుడు నాకు ఇంటర్నెట్ అర్జెంట్ ఏమిటి నేను ఇంటర్నెట్ చూసిన నాలుగు రోజులండి అంటే ఈ నాలుగు రోజుల్లో ఈ సంసారం ఎంత బాగా పెరిగిపోయిందో అదేమిటో నేను ఒక యాగ్జైటీలో ఉన్నానన్నమాట దాని ఏముంటుంది ఇంటర్నెట్లో ఏ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఫ్రమ్ విచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ది సంసార పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెన్స్ ఉంటుంది తప్ప ఆత్మనిష్ట గురించి ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే నాలుగు రోజులు ఇంటర్నెట్ లేకపోతే ఒక స్మాల్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ క్రియేట్ అయిందామా అందు గురించి అడిగాను ఇంటర్నెట్ ఉందా వస్తుంది వస్తుందని చెప్పి ఆ ఫోన్ లేదు అంటే దేర్ ఈజ్ ఏ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ డేర్ ఇజ్ ఏ లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ సపోజ్ ఆ నాలుగు రోజులు నాలుగు గంటలు అయినా ఫోన్ ఇప్పుడు ద లెవెల్ ఆఫ్ యాంజైటీ అండ్ ఇంటెన్సిటీ ఎంత అయింది ఎంత పెరిగింది హండ్రెడ్ టైమ్స్ పెరిగిందన్న ఎందుకంటే నాలుగు ఇరవై ఎనభై నాలుగు నాలుగు ఉదాహరణ తొంభై గంటల బదులు నాలుగు గంటలు అయింది గంటల బదులు నలభై నిమిషాలు అయిందనుకోండి యాంగ్జైటీ అంటే మీ ఇంటెన్సిటీ ఒక సంసార మీకు థౌజండ్ టైమ్స్ పెరిగిందన్న నలభై నిమిషాల బదులు నాలుగు నిమిషాలు అయిందనుకోండి ఇంటెన్సిటీ మీకు సంసార and 10 the 10000 times meke intensity unna all of them son do you need all that intense all that kind of uh, a circle ko me oka pravaham so chennagalundiga sala manushmathu guttu aina yavaina vante tendi frequency of thoughts quantity of thoughts increases the quality falls down in the మీరు ఒక గివన్ టైం పీరియడ్లో మీకు అనేకానేకములైన థాట్స్ అలా గుట్టలు గుట్టలు కింద వచ్చేస్తూ ఉంటే ఆ థాట్స్ యొక్క క్వాలిటీ బాగా తగ్గిపోతుంది కాబట్టి మనకిప్పుడు అర్జెంటుగా కావాల్సింది ఏమిటంటే ఈ మనస్సులో ఉండేటువంటి వేగము తగ్గం ఈ వేగము చాలా అనారోగ్యకరమైనటువంటి వేగము మీకు తెలుసా ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు పిల్లలు అల్లరి చేయటం సహజం పిల్లలు అల్లరి చేయకపోతే మనం కంగారు పడాలి కానీ అల్లరి చేస్తే కంగారు పడకూడదు కానీ కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు వాళ్ళ అల్లరి ఎంత ఎక్కువ ఉంటుందంటే మీరు తట్టుకోలేరు ఆ అల్లరి కన్నా తల్లిదండ్రులే అంత అల్లరి చేస్తారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేస్తారు కన్సల్ట్ చేస్తే సైకియాట్రిస్ట్ చిల్డ్రన్కి సమ్ మెడిసిన్ ఇస్తాయి ఈ చైల్డ్ సైకియాట్రీ అన్నది ఒక స్పెషాలిటీ ఇన్ అమెరికా అండ్ అక్కడ పర్టికులర్ గా చిల్డ్రన్ లో ఉండే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి ఉపయోగించేటువంటి కూడా చాలా పెద్ద లెవెల్లో అవి అమ్ముడవుతూ ఉంటాయి ముఖ్యంగా అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ అటెన్షన్ డెఫిషియన్సీ హెచ్ఏఏడి అనుకుంటా అదొక సిండ్రోమ్ అది అమెరికా లాంటి దేశాల్లో చాలా ఎక్కువ ఈనాడు మన సమాజాల్లో కూడా మనం చూస్తూ సో ఇదంతా కూడా జస్ట్ ఐఎమ్ మేకింగ్ ఏ పాయింట్ ద పాయింట్ ఈజ్ మనస్సు యొక్క వేగము పెరిగి కొలది ఆ ద్వైతము సృష్టించుకున్న ద్వైతము చాలా బంధహేతువు అవుతుంది ఆ ద్వైతంలో కూడా మళ్ళీ రెండు రకాలు అశాస్త్రీయమైన ద్వైతంలో కూడా తీవ్రము మందము దాంట్లో మనోరాజ్యము అనేది మందము అని తీవ్రమేమో కామక్రోధాదులు రాగద్వేషాదులు తీవ్రము అని మనం అనుకున్నాం దాంట్లో మనోరా అయితే మనోరాజ్యము తప్పే ఉంది అన్నప్పుడు కానయ అసలు ఆ తీవ్రమైనటువంటి మనో మనోవ్యాధి అదే తీవ్రమైన అశాస్త్రీయ ద్వైతము ఇది మందమైన అశాస్త్రీయ ద్వైతం నుంచే పుట్టింది కాబట్టి మనోరాజ్యాన్ని కూడా మనము నివారించుకోవాల్సి ఉంటుంది మాట వరసకి అశాస్త్రీయమైన ద్వైతము జీవ జీవ సృష్టి మాట వరసకి మందము తీవ్రము అని కేటగరైజ్ చేసినప్పటికీ మీరు రెండింటినీ కూడా ఒకే ఉద్దున ఒకే ప్రయత్నంలో మీరు పోగొట్టుకోవాల్సి ఉంటుంది ఇది పూర్వరంగం ఇంతవరకు గడచిన గాథ ఇప్పుడు తరువాతి కథ తరువాతి కథ ఏమిటంటే ఇప్పుడు ఈ మనోరాజ్యము రాగద్వేషాదులు మనోరాజ్యం అన్నది మందమైన జీవద్వైతం రాగద్వేషాదులు తీవ్ర అనేది ఈ తీవ్రం ఈ మందం నుంచే వస్తుంది ఇప్పుడు విషపు పెద్ద మొక్క వచ్చి పళ్ళు కాయలు కాసిందనుకోండి కానీ చిన్న నర్సరీ ప్లాంట్ శాక్లింగ్ ఉండేది ఇది ఇది పెద్ద హాని లేదండి పెద్ద మొక్కే హాని అనడానికి వీలు లేదు ఎందుకంటే ఈ శాక్లింగ్ నుంచే ఆ పెద్ద మొక్క కాబట్టి ఈ మందము తీవ్రము అనే రెండు విధముల అశాస్త్రీయ ద్వైతాన్ని జీవద్వైతాన్ని మనము ఏ విధంగా నిగ్రహించాలి దాన్ని ఏ విధంగా మనం వశము చేసుకోవాలి అన్నది టాపిక్ సమాధి మెడిటేషన్ దాన్ని సమాధి అంటే మెడిటేషన్ అలా తీసుకోండి యోగ సమాధి అనే మాట వద్దు ఇది వేదాంతుల సమాధి యోగ సమాధి అక్కడ అంతా ఫోకస్ చిత్తం మీద ఉంటుంది వేదాంతుల సమాధిలో ఫోకస్ చిట్ మీద ఉంటుంది ఇది చిట్ సమాధి యోగులది చిత్త సమాధి ఒకసారి ఏమైందంటే యోగ సూత్రాలు గలవరు పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలు దీని మీద ఒక భాష్యం దానికి ఒక వ్యాఖ్యానము ఆ భాష్యం వ్యాసుడి భాష్యం ఇదంతా కూడా పెద్ద దగా వ్యవహారం దాన్ని వ్యాసుడు భాష్యము అంటారు వెంటనే అది అలా అనుకుంటారు లేక అది వ్యాస ఏం కాదు అని పెద్దలు దాని మీద శంకరాచార్యులు వ్యాఖ్యానము అభ్యర్థే ఈ శంకరు ఆది శంకరులు కాదు ఒకతను నా దగ్గరికి వచ్చారు నాకు ఆ వ్యాస భాష్యము ఆ శంకరం వ్యాఖ్యానము చదవాలి నా కోరికది మీరు పాఠం చెప్పండి అని వచ్చారు అది మంచి సంస్కృతంలో ప్రౌఢమైన విద్భత్తి ఉంటే కానీ అది పాఠం జరిగి కుదరదు సంస్కృతం కఠినంగా ఉంటున్నాడు అతను సంస్కృతంలో దిట్ట వేదాంతం కూడా జరుగుతున్నాడు యోగ సూత్రాలు దాని మీద ఈ భాష్యము ఈ వ్యాఖ్యానము చర్వాలను వచ్చినప్పుడు మరి అతనికి ఎవరు పాఠం చెప్తారు నేను చెప్పనుంటే ఇంకా అలా మిగిలిపోతుంది అతనికి ఉన్న నేనే అతనికి కావాల్సిన వాడు సరే రమ్మన్న వారం రోజులు జరిగాడు సరి మానేశాడు నేను ఆపేస్తున్నాను ఏమో ఎందుకన్నా దీంట్లో చిత్తము తప్ప ఆత్మ లేదు రోజుకు ఒక గంట పాఠం చెప్పేవాడిని వారం రోజుల్లోనూ చాలా ఇరవై పేజీల పాఠం చెప్పాడు ధైర్యంగా చెప్పేవాడిని అతను సమస్యుడు సో ఇరవై పేజీల పాఠం ఏడు ఎనిమిది గంటల పాఠం అయితే దాంట్లో చిత్తము తప్ప చిత్ లేనే లేదు అతను అడిగాడు చిత్ ఎప్పుడు రాదని చెప్పాడు చిత్ రాదు మీకు యోగ సూత్రాల్లో చిత్తు రాదు చిత్తమే ఉంటుంది ఇక్కడ చిత్తం ఉంటుంది దానికి ఫోకస్ చిత్తు మీద ఉంటుంది అది సమాధి ఆ సమాధికి సమాధికి అంత తేడా ఉంది అతను వేదాంతం చదువుకుండా కాబట్టి స్వామిజీ ఇక నేను టైం వేస్ట్ చేయటం నా ఇష్టం లేదని మానేస్తున్నాను మానేశామని ఎప్పుడైనా కావాల్సి వస్తే ఎక్కడైనా సందర్భంలో కావాల్సి సూత్రం చూస్తున్న నువ్వే ఇది ఒక పాఠం కింద మూలం జాబు లెక్క చదవటం చాలా క్లేశావహము అని అనిపించింది కాబట్టి ఇక్కడ సమాధి అనగానే మీరు యోగ సమాధి అని అనుకోకూడదు ఇది చిత్త సమాధి కాదు చిత్ సమాధి యోగ సమాధిలో కూడా సవికల్ప నిర్వికల్ప ఉంటాయి మళ్ళీ సవికల్ప ఇంకో నాలుగు రకాలు ఉంటుంది నిర్వికల్ప రెండు మూడు రకాలు ఉంటుంది యా ఇప్పుడు తలుపు చూసుకోవచ్చు వెరాజ్ ఇక్కడ ఇంక ఇన్ని రకాలు ఏ ఉండవు సవికల్ప సమాధి దగ్గ సమాధి ఉండవు సవికల్పము అంటే మనస్సు యొక్క చలనము ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది వికల్పము అంటే యొక్క భేద దృష్టి భేదాన్ని భావన చేస్తూ ఉంటుంది కావండి భేదం ఎక్కడి నుంచి వస్తుంది థాట్ నుంచి వస్తుంది థాట్ ఈజ్ డివిజన్ ఇప్పుడు మీరు నేను అన్నారు అనగా థాట్ కొండి వెంటనే జగత్తు వేరు నేను ఏదైనా డివిజన్ వచ్చేసి చూడండి నా భార్య అన్నారు డివిజన్ నా సొమ్ము నా ఇల్లు సో థాట్ ఈజ్ డివిజన్ ఘటము అన్నారు సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవరిథింగ్ యాల్స్ థాట్ ఈజ్ డివిజన్ కాబట్టి థాట్ ఉండి మీరు ధ్యానంలో ఉన్నట్లయితే దాన్ని ఏమనాల్సి ఉంటుంది సవికల్ప సమాధి వికల్పం అంటే ద్వైతం ఎంతో కొంత ద్వైతం ఉంటుంది ఎటొచ్చి ఎలాంటి ద్వైతం ఉంటుంది మనస్సు పిచ్చి కోతిలాగా గంతులు వేసుకున్నప్పుడు ఉండే ద్వైతంలా కాకుండా చాలా అల్పమైన ద్వైతం చాలా రెస్ట్రిక్టెడ్ ద్వైతం ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొన్నం శివాయ అని మీరు జపం చేసుకున్నారనుకోండి ద్వైతం ఉంటుంది ఏమిటి నేను జపం చేసుకున్నాను ద్వైతమే కదా దేని జపం చేస్తున్నాను మంత్రాలని ఉచ్చరిస్తున్నాను అది మంత్రము నేను మంత్రము ఆ మంత్రంలో శివుడు చూడండి ఎంత ద్వైతం వచ్చిందో నమస్కారము ఓంకారము శబ్దము ఇదంతా ద్వైతమ కానీ ఓన్నమ శివాయ అయిపోయిన వంట ఏముంటుంది నిశ్శబ్దం మళ్ళీ మనస్సు కదలడం ప్రారంభిస్తూనే ఓన్నమ శివాయ మళ్ళీ వస్తుంది కాబట్టి వికల్పం ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో సమాధి అన అనదగ్గ స్థితి ఉన్నది సమాధి అంటే ఏకాగ్రత సమాధి అంటే ఇంకా మనస్సు యొక్క చలనము ఆగిపోయినది అని అర్థం కాబట్టి మనస్సు యొక్క చలనము చాలా మటుక్కే ఆగిపోయింది కనుక దాన్ని సమాధి అన్నారు కొద్దిపాటి వికల్పం ఉంది కనుక సవికల్ప సమాధి ఈ సవికల్ప సమాధితో ప్రారంభం చేసి మీరు ఈవెన్స్ వల్లే ఎక్కడికి చేరాలి నిర్వికల్ప సమాధిలోకి చేరాలి నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి ఆ వికల్పం నేను మంత్రము శివుడు అనే వికల్పం కూడా జారి దాంట్లోకి చేరాలి దీని మీద స్వామి జనందజీ పుస్తకం ఉంటుంది మెడిటేషన్ అన్న పుస్తకం ఉంటుంది మంచి పుస్తకం దాంట్లో ఆయన ఈ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ని బాగా వర్ణించినారు మీరేం చేస్తారంటే ఓ మంత్రాన్ని ప్రారంభం చేయండి ఓం నమ శివాయ అని మొదలుపెట్టండి ఆరంభంలో మీరేం చేస్తారంటే ఆరంభంలో యూ యూజ్ సమ్ స్పీడ్ దీనికి పిక్టోరియల్ గా కూడా రిప్రజెంట్ చేస్తారు కూర్చోండి నేను ఐ విల్ నాట్ డిస్టర్బ్ యూ